కాబట్టి ఉపాయం అని మీరు పెట్టదు ఉపాయం అని పెట్టారనుకోండి మీరు ఎవరన్నా ఉపాయం చెప్పు వాళ్ళు ఏమంటారంటే కాశీ వెళ్ళి వండగా విడిచిపెట్టుకోండి తర్వాత మీద పోతాయి అని చెప్తారు అది అలాంటి అంధవిశ్వాసంలో పడిపోతారు ఉపాయం ఏమి ఉపాయము టైం బాగుంటుంది ఉపాయము లేదు అంటే మీరు ఆలోచించి దిట అది తప్పు అది తెలిసినప్పుడు హెడ్ ఫోన్ జగన్స్లో మెసేజ్ మెథడ్ మెథడ్ మీరంటే టైంను మీరు ఇంట్రడ్యూస్ చేసినట్టు మీరు టైమును ఇంట్రడ్యూస్ చేయొచ్చు సో మీరు ఎప్పుడైతే టైం ఇంట్రడ్యూస్ చేయడం టైమును ఇంట్రడ్యూస్ చేస్తూనే మైండ్ డల్ గా అయిపోతుంది సరే అది విడుదల మనం విడిచిపెడతాం ఎప్పటికోపడికి విడిచిపెడతాం కొంతమంది ఏం చేశారో తెలుసునా అది అంత తేలిగ్గా విరిచిపెట్టలేదు అండి ఇష్టామిత్రుడు వామదేవుడు విడిచిపెట్టలేకపోయాడు వశిష్ఠుడు విడిచిపెట్టలేకపోయాడు మనం ఎంత వాళ్ళం అన్నారు అని ఇది వాళ్ళు విడిచిపెడుతున్నా నీకు అర్థమైపోయేది సంగతి రహస్యం కలిసిపోయింది కదా ఇంకొక ఆయన ఉన్నాడు నాతోటే ఉన్నారు ఇంకొక ఆయన ఉన్నాడు జన్మలు కొడుతుంది దాన్ని విడిచిపెట్టడానికి కన్నా అంటే నేనే ఉన్నానంటే నాకు సంగతి అర్థమైందండి మీరు ఈ జన్మలో విడిచిపెట్టాను అని నాతో టెన్సే ఎందుకంటే మన జన్మలు మీరు పెట్టారా ఈ జన్మకాయని విడిచిపెట్టాలని అనుకోవడం లేదు ఇటువంటి డిఫీటిస్ట్ ఫిలాసఫీ డజన్ వర్క్ సెటింగ్ ఫర్ మెథడ్ డజన్ వర్క్ బికాస్ మెథడ్ అనేప్పటికీ దాంట్లో మీరు టైం ఉన్నటువంటి చూస్ట్ చేశారు మీరు ఏం చేస్తారంటే దాంట్లో టైం ఉన్నటువంటి చూసి చేయొచ్చు డోట్ కన్వర్టెడ్ అంటే మెథడ్ దాన్ని మీరు ఆలోచనలో పెట్టుకోండి ఈ అహమ్మమ్మా అనే అధ్యాసం విధి పెట్టుక అనే టాపిక్ మీద మీరు దాని మీద రిఫ్లక్ట్ చేయాలి దాంట్లో టైం ఉండదు రిఫ్లెక్ట్ చేసినప్పుడు టైం ఉండదు రిఫ్లక్ట్ చేసినప్పుడు మీ మైండ్ చాలా చురుకుగా తయారవుతుంది హైలీస్ ఇన్స్టిసివ్ అండ్ యాక్టివ్ గా వైకల్ తయారవుతుంది మనస్సు చురుకైగా మనస్సు తయారవుతుంది అప్పుడు ఆ మైండ్ లో క్లారిటీ స్పష్టత ఎలా అయితే దీపం వేసినప్పుడు ఇది ఫ్లాస్టర్ ఇది మైక్ దీపం కోను అని అన్ని స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి అప్పుడు ఇప్పుడు చూడండి అన్నీ స్పష్టంగా తెలుస్తున్నాయి ఆ క్లారిటీ మీ లోపల మనస్సులో ఆ క్లారిటీ వస్తుంది ఏమని నా దగ్గర ఏదీ ఈ దేహము కూడా నాది కాదు ఇది కూడా మొక్కలైపోయింది దేహమే నాది కాదన్నప్పుడు ఆ దేహాన్ని కొడుకోబెట్టే మనసు నాదవుతుందా కొంతమంది మంచం నాదంట మంచేటండి ఒక ఆయన మంచాన్ని బస్సు మీద ఎక్కించినా తొలగపట్టుకుంటా నేనన్నాను ఈ దిక్కుమం బస్సు ఎక్కినెచ్చేవా నువ్వు వెళ్తున్న చోట మంచాలు దొరుకుతాయి కదా అంటే కాదు ఇది నా మంచం నా మంచ దానికి మళ్ళీ ఓ సెంటిమెంట్ పయ కాబట్టి ఈ నాది అనే మాట ఇది అర్థరహితం స్నేహమే నాది కాదు వంశం నాదవుతుందా ఇల్లు నాదవుతుందా నేదీ నాది కాదు అందరినీ ప్రేమగా చూస్తారు ఎవరిని కాదా కానీ వీడు నా వాడు ఆమె నా వ్యక్తి అని నాకి ముడిపెట్టి వాళ్ళని డామినేట్ చేసేటువంటి ప్రయత్నం మానేస్తారు మైండ్ లో ఒక చక్కటి క్లారిటీ వస్తుంది ఏమని నాది అనేది లేదు నిర్మమ శ్రీకృష్ణుడు కూడా అలాగే చెప్పాడు నేను అనేదేది లేదు నేను అనే పరిచ్ఛిన్నమైన అహంకారము కల్పిత అధ్యాస కాబట్టి నిరహంకార నిర్మమో నిరహంకార సశాంతి మతి గచ్చతి అంటే అర్థం నీకు సత్య సాక్షాత్కారంగా ఉంటుంది నేను సత్యాన్ని తెలుసుకుంటాను ఆ సత్యంలో టైం ఉండదు టైం బాగుండు కాదు ఆ సత్యంలో నాది ఉండదు నేను అనేది ఉండదు దీనికో దృష్టాంతం చెప్పచ్చు చెట్టు కేసు చూస్తున్నారనుకోండి చెట్టు కేసు చూశారనుకోండి పెద్ద చెట్టు నాది అనే భావన వస్తుందా ఎప్పుడైతే నాది అనే భావన లేదో నేను భావన కూడా ఉండదు చెక్కే ఉంటుంది చూడడమే ఉంటది నాది ఉండదు నేను ఉండదు గమనించేదాన్ని కాబట్టి నాది నేను లేకుండా చూడచ్చు నాది నేను లేకుండా చేత పట్టుకోవచ్చు ఇది పుస్తకం నేను చేత పట్టుకున్నా నువ్వు సంజయ్లో పెట్టుకుని ఇంటికి పట్టుకెళ్తాను నాది అనక్కర్లా కాబట్టి నాది అనే దురలవాడు ప్రక్కన పెట్టవచ్చు క్రమంగా నేను అనే దుర్వుల పాటు కూడా పోతుంది ఆ క్లారిటీ క్రమంగా అంటే నాకు టైం బాగుండేది కాదు అట్ దట్ మూమెంట్ ఇది ఎ మూమెంట్ అయింది ఎవరి టైం ఇది మూమెంట్ అది మూమెంట్ మూమెంట్ యు డిస్కవర్ ద ట్రూత్ ఒక సత్య సాక్షాత్కారం అయిపోతుంది లో నాది ఉండదు నేను ఉండదు ఆ చేతలో ఆ స్థితిని మీరు అప్పుడు ఆ స్పేస్ చుట్టూ సర్కిల్ అన్న చూడలే అది పోతుంది ఎంత పోతుంది పోతే ఆకాశం ఏ ఆకాశము చిరాకాశం అంత నేను నా లేని హద్దులు లేని చెత ఆ చిరాకాశమే తదేకోవశిష్టవ కేవల అహం మమాధ్యాసానా దీన్ని మనం గ్రంలో ఉన్నాం అనేక పరిహారం చూసి ఉన్నాము అయినా కూడా ఇంకోసారి మనం అనుకున్నాము ఇక్కడ ఈయన ఏమనుకున్నాడంటే సర్వేషాం జ్ఞానోత్తర కాలం అసత్వ హేతుమాహా నీకు సాక్షాత్కారమంటూ కలిగితే కులం వర్ణం ఉండదు ఆశ్రమం ఉండదు నా ఆచారము నా ధర్మము అనేవి ఉండవు నా ధారణ ధ్యానము సమాధి యోగము అనేవి ఉండవు ఇవన్నీ కూడా అహమ్మ అనేటువంటి శంకని శక్తిని అంటిగెట్టుని ఉండి అవన్నీ ఉండవని ఆయన మధుసూదన సరస్వతి అంటున్నాడు సో అనాత్మ అంటే అవిద్య అనాత్మ అంటే ఆత్మ విమూచిని అవిద్య ఆ జ్ఞానము అది దీనికి కారణం అవిద్య ఉపాదానముగా కలిగినది కనుక అహం మమధ్యాసకు అనాత్మాశ్రయ అని పేరు పెట్టారు ఆత్మకు విరుద్ధమైన అవిద్య ఆశ్రయముగా గలది అహం మమ అధ్యాస నేను నాది అనే భ్రమకు మూలమేమే అజ్ఞానం ఆ జ్ఞానం అక్కడి వచ్చింది అనాత్మ అనాత్మ ఆశ్రయముగా గలది అనాత్మంటే అధిక ఆత్మకు విరుద్ధమైనది ఆయన అలహాస్తాడు లేకపోతే సింపుల్ గా ఆత్మ కాని వాటి ముందు నేను నాది అనే భ్రమని పెట్టుకుని విలువెట్టుతూ ఉంటాడు అటువంటి అభ్యాసను మీరు విదిలిపెట్టేసినట్లయితే ఏంతో విదిలిపెడతానో తెలుసున తత్వజ్ఞానేనా ఆ తత్వజ్ఞానముతో ఇప్పటిదాకా నేను వర్ణించిందే తత్వజ్ఞానం ఆ క్లారిటీ అన్నానే అదే తత్వజ్ఞానం ఆ తత్వజ్ఞానం యొక్క మహిమతో అంటే నేను ఇలాగే ఎదుగుతాను దీపాలన్నీ ఎదుగుతూ ఉన్నప్పుడు అన్ని వస్తువులు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి అదే విధంగా మీ లోపల అలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది అహం అనే కల్పితము మమ అనే కల్పితము అని మీరు నాకు సరిపడుతుంది నేను ఎంతో అవుతాను ఆ దీపం నాకు సరిపడుతుంది కాబట్టి అహమ్మను తత్వజ్ఞానంతో విలు పెట్టాలి కర్మలతోటి వాటితోటి వినిపించలేదు ఆ తత్వజ్ఞానం అంటే ఇప్పుడు మనం స్పష్టముగా తెలుగుతా అర్థం ఉన్న సత్యము సుస్పష్టముగా తెలుగుతారు తత్వజ్ఞానం అంటే అర్థం అండి అదేదో ఇంకేదో ఉందనుకున్నారు ఏదో పర్వతం మీద కూడా ఏదో ఉంటుందో తెలుగు రావాలి కాదు సో ఆ తత్వజ్ఞానముతోటి దాన్ని వదిలిపెట్టేస్తే ఈ మమ మమ వర్ణ మమ ఆశ్రమ అని రాస్తున్నాడు అర్థంగా మమధనం మమ భార్య మమ పుత్ర అహంసో హంసో అనేటువంటి ఈ భ్రమ నుంచి వీడు బయటపడిపోతాడు అంటే అయిపోయింది ఇంకేం మిగల్లేదు అంటే చెప్పేశాడు అయినా దాన్నే ఇంకొంచెం చాలా గంభీరమైన విషయం గనక అనేక దృష్టికోణముల నుండి వ్యాఖ్యానం చేయడం ఇంకొక అలవాటు దీని సబ్జెక్ట్ని డైలైట్ చేసేటప్పుడు బాగా విస్తారంగా చేసేటప్పుడు ఇప్పుడు చూడండి ఘర్షణ అనేది ఒకటి ఉంటుంది దర్శన్ దర్శనం వ్యక్తి వ్యక్తికి చెందినది వ్యక్తి అంటే అహం అభ్యాస వ్యక్తికి చెందినది అంటే మమ్యాసం సో ఈ ఘర్షణల్లో దీన్ని అంటే ఆ హానము దాన్ని విద్య పెట్టుకుంటా తత్వజ్ఞానం అనేదాన్ని చెప్తున్నాను ఎవడికి వాళ్ళు చూసుకుంటారు ఈ కర్స్టనల్ నాకు నేను చూసుకుంటా కర్శనల్ పర్సనల్ గా చూసుకున్నప్పుడు నన్ను నేను ప్రశ్న వేసుకుంటా ఈ పర్సనల్ అనేది ఏదైతే కలగదు అది పెర్సనల్ కర్శక్ తక్తి మాయి మనస్సు కల్పించి పెట్టినటువంటి ఒక బంధం ఒక జేయు ఒక బంధికాన అది కర్సనల్ అది మనస్సు నిర్మాణం చేసినట్టు అహం మమ్మ కేసులు అలా ప్రయాక్ట్ చేసుకుంటాం ఈ ఘర్షణ ఉంది ఇవైది అహం ఇవైది మమర్శన నేను దీని నుంచి పైకి వెళ్ళగలమా అని తనవి గోవియాలు ప్రశ్న వేసుకోవాలి ఎవరైనా ప్రశ్న వేసుకోవడమే చాలా కష్టం మీరు ప్రశ్న వేసుకుంటే మీరు బయటపడిపోతారు దీనికి ఒక పద్ధతి అయితే నడుగు పుట్టింది నేనా దేహమా దేహం కదా మరి నేను పుట్టే అనుకుంటున్నాడు దేహమే నేను ఆ హనుమ అధ్యాత్మిక చేసి సార్ కాబట్టి మీరు నేను ఫలానా పుట్టాను అనేటువంటి కల్పనను ప్రక్కన పెట్టగలరా తర్వాత ఈ దేహమే నేను అనే కల్పనను ప్రక్కన నేను పోతాను చచ్చిపోతాను అనేటువంటి కల్పనలు పక్కన పెట్టగలరా ఆ విధంగా ఇది రోజు గో బియా దర్శన ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో ఆ డబ్బులు మనం కట్టుబెట్టింది మనం కట్టుబెడతాం ఇండియా ఎవరో ఖర్చు పెడతా ఇది నాది అనేటువంటి భ్రమ ఆ దర్శనాల నుంచి క్రియేట్ చేసి ఆ భ్రమ నుంచి నేను పైకి వెళ్ళగల కానీ గో బియాడ్ Shortness. can I go? ట్రై చేసి చూడండి జస్ట్ ట్రై మీ లైఫ్ ట్రై చేసి మేక్ ఎ బిగినింగ్ ఈ రోజే ఊరు మళ్ళీ మళ్ళీ పంచాంగం అన్నీ తెచ్చారా పంచాంగం తెచ్చారంటే మళ్ళీ మీరు గోతులు పడిపోయి ఎందుకంటే ఆ పంచాంగం ఏ బేసిస్ మీద రాశారో మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి నేను అంతా ఇన్వెస్టిగేట్ చేసి ఓపిక నమ్ములేదు మీరు రాసిన వాళ్ళని అడగండి మీరు కదా పంచాంగం జోబులు పెట్టి తిరుగుతున్నారు మీరు అడగలేవండి భూమి బల్ల తొలపుగా ఉందా గుండ్రంగా ఉన్నారని ఒక ప్రశ్న అడగండి మొదటి ప్రశ్న ఆ మాత్రం అడగక్కర్లేదా చంద్రుడు గ్రహాలు నక్షత్రాల గురించి మీరు పుస్తకాలు ఆశేసుకుంటున్నారు కదా ఆ బేసిక్ ప్రశ్న అడగక్కర్లేదు మీ మన వాళ్ళు ఆ ప్రశ్న భూమి బల్లబరుపుగా ఉందా కొండంగా ఉందా మొదటి ప్రశ్న సూర్యుడు భూమి చెప్తూ తిరుగుతాడా భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందా ఈ రెండు ప్రశ్నల్లో అడగండి వాళ్ళ అది మీరు రాసిన పంచాంగం ఏ రకంగా తయారు చేశారు అని సపోజ్ ఆయన న్యాయంగా చెప్పాడు అనుకోండి ఏమన్నా భూమి బల్లబొరుపుగా ఉంటుంది సూర్యుడు భూమి చెట్టు తిరుగుతాడు అని చెప్పాడు అనుకోండి అది వేసేసిన రాస్తాను పంచాంగా అది అనవసరం కాదు దాంతో ఇంకా సారం ఉందని అనుకుంటున్నారా మీరు కాబట్టి అవన్నీ మీరు పెట్టద్దు ఇవాళ మొదలు పెట్టండి జస్ట్ ట్రై మేకే బిగినింగ్ నేను మీకు ఒక మనవి చేస్తా మీరు అనుకున్నంత కష్టమేమి కాదు మీరు ట్రై చేసుకోండి జస్ట్ ట్రై ఉదయించే సూర్యుడి దండం పెట్టడానికి నేను నా డిచండి చంద్రుణ్ణి చూడగానే ఆనందం కలగడానికి దండం పెట్టడానికి భక్తి కలగడానికి నేను నాది ఉండరా అంటే అహమ్మ పెట్టి సంకల్పం చేసే అప్పుడు భక్తి చేస్తారా స్పాంటేనియస్ గా చేయగా కూడా నేను సహజంగా స్పాలంటేనియస్ గా చేయ పిల్లలు ఒకరిని చూసి నవ్వుతారు నేను నాది ఉంటున్నా పిల్లలకి ఉండదు ఇంకొకరు చూసి అప్పుడు ఉండదు అహమ్మ నవీనప్పుడు ఉండదు ఏడ్చినప్పుడు ఉండదు మనం నవినా హేచినామే కాబట్టి యువ ట్రై అది మీరు అనుకున్నంత బ్యాడ్ హ్యా బ్యాడ్ కాదు అది ఆ కష్టం కాదు ఇందుకో చెప్పమంటారా తన రహస్యమే చెప్పమంటారా అహమ్మ సిగరెట్ అలవాట్లాడు అది మీరు కావాలని వ్యక్తిని పెట్టుకొని తెచ్చుకున్నాము తప్ప సహజముడు కావు సహజముడు కావు మీరు ఆలోచించండి నవ్వినప్పుడు అహమ్మమా ఉన్నాయా ఆనందం నడిచినప్పుడు అహమ్మమా ఉన్నాయా ఏం మాట్లాడలేదు లేవు నేను ఇంకోటి కూడా పాయింట్అవుట్ చేస్తా మీకేదైనా పావు కనబడితే అహమ్మమా ఉండదు పాము గణబోయ్ అహమ్మ ఉండదు రైట్ రియాక్షన్ అంటారు దాంతో అహమ్మ ఉండదు సడన్ గా పెద్ద పూలు కనపడింది అనుకోండి అహందమా ఉండదు అంటే ఇక్కడ పెద్ద పూలు అవి ఎప్పుడు కనపడలేదు కాబట్టి దృష్టాంతం చెప్పడానికి కూడా ఆలోచించాల్సి వస్తాం అదే నేను మా సేవ అశ్రమానికి వెళ్తే ఎలుగుబట్టి కనపడుతుంది నేను చాలా నేను చాలాసార్లు రోగులు సార్లు అయితే ఎలుగుబట్టి సడన్ గా కనపడుతుంది వాళ్ళక్కడ రిస్ట్రిక్షన్స్ కూడా పెడతారు ఎలుగుబట్టి ఎట్లయినా కనపడితే మీరు ఏం చెయ్యాలి అని రిస్ట్రక్షన్స్ పెడతారు ఎలుగుబట్టి కనబడినప్పుడు మీకు అహమ్మ ఉండదు మాకు అక్కడ ఇన్స్ప్రక్షన్ ఏమిటంటే ఎలుగుబంటి కనపడితే అది ఏ దిశలో ఉందో ఆ దిశలో వెళ్లకుండా ఆపోజిట్ దిశలో కలగండి మీ రూమ్ ఆ దిశలో ఉన్నప్పటికీ కూడా అటు వెళ్ళొద్దు దాని వైపు వెళ్ళి అది మీ దాని సూపు పడిందంటే మీరు పరిగెత్తలేరు ఎలుగుబంటితో సమానంగా మీరు పరిగెత్తలేదు మీరు ఎంత వేగంగా పరిగెత్తినా ఎలుగుబండి పక్కకోగలుగుతుంది కాబట్టి అది ఉన్న వైపు మీరు వెళ్లొద్దు అల్లరి వేయకూడదు సౌత్ గేయకూడదు అమ్మో అయ్యో కేటలు వేయకూడదు అది ఏ దిశలో ఉందో ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళిపోతే మీకు పని ఓసారి ఎలుగుబట్టి కనపడుతుంది నాకు నా రూమ్ అదే దిశలో ఉన్నది నేనేం చేశాను ఆపోజిట్ దిశలో వెళ్తాను ఒక అర కిలోమీటర్ వెళ్ళిపోయాను అప్పుడు ఎవడో వరకు రోడ్డు వచ్చినాయి ఎవడో వరకు ఎంత అర్థం వచ్చి అది ఎలుగుబడి కనపడుతుంది కదా మన ఇంట్లో చేసిన సార్ అవి కార్డుకున్నట్లు రెండు రెండు కలిగించారు వీలుపులో వాళ్ళందరూ కలిసి దాన్ని అవి పాడిపోయింది కాబట్టి భయం వేసినప్పుడు కూడా ఎలుగుబడి ఉండదు భయం వేసినప్పుడు ఎలుగుబడి భయం వేసినప్పుడు కూడా అహమ్మ ఉండదు కాబట్టి ఇట్స్ హ్యాబిట్ అది హ్యాబిట్ తర్వాత ఇంకొకటి చిన్న అహిష్టం ఈ మెమొరీ మనస్సు ఆలోచిస్తున్నది అదే మెమొరీ ప్పుడే అహమ్మ ఉంటుంది మీరు వాకింగ్ మెడిటేషన్ సార్ సక్రమంగా చేస్తే అహమ్మమా ఉండదు ఎందుకంటే వాకింగ్ మెడిటేషన్ లో మెమొరీ ఉండదు కదా అప్పుడు అహమ్మమా ఉండదు అప్పుడు మనం ఇక్కడ మెడిటేషన్ చేసాం కదా అప్పుడు కూడా మీకు అహమ్మమా మెడిటేషన్ చేస్తున్నంత సేపు అహమ్మమా ఉండదు కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే మా అనే ప్రశ్నను సుకుంటూ ఉంటాయి రవణ మహర్షి ఎక్కడ ప్రశ్న హూ ప్రశ్న ప్రశ్నలో అంతర్గతంగా ఏమున్నది అహమ్మమా తప్పు అనే మాట లేదు దాంట్లో మరి అహమ్మ తప్పు గనుకనే కూ ప్రశ్న వేసుకుంటున్నారుగా మీరు కాబట్టి నేను ఎవరు అనే ప్రశ్న మీరు కనుక కొంచెం అభ్యాసం చేయాలి ధ్యానమే ఆ ధ్యానం చేసినట్లయితే ఇంకో అహంభమ్మ అనేది కాబట్టి కష్టమేదే కాదు అటువంటి అహమ్మమాధ్యాసం మీరు విడిచిపెట్టాల్సి ఉంటుంది విడిచిపెడితే ఏమవుతుందండి తదేకోవశిష్ట్రహ్మ యహ ఆత్మ అని అనకు అలాగ మీరు వ్యాధ్యానం చేయాల్సి ఉంటుంది యకహా అవశిష్ట అదే మిగిలి ఉంటుంది అహమ్మమా విడిచిపెడితే ఏదో మిగిలి ఉంటుంది శివుడు అదే అద్భయ ఆ స్పేస్ ఆ చిరాకాశంలో బౌండరీ ఉండవు బౌండ్స్ ఉండవు బౌండ్లెస్ అవేర్నెస్ బౌండ్లెస్ మిగుతుంది అది చిట్ సో అదే ఆనందము అదే శివుడు అంటే శివ హానికి చైతన్యం అని అర్థం బుద్ధ చైతన్యానికి శివుడు అడితే అదే అద్వయము కేవల అదే నా శ్లోకం అతనికి ఆ శ్లోకం మేలుకునిచ్చ అందర్ణానవర్ణాశ్రమాచారధర్మాధ్యానయోగా ధనాత్మాశ్రయాహం మధ్యానా ఇప్పుడు శంకరులు ఇంకో శ్లోకాన్ని తరువాతి శ్లోకంలో ఈ విధిపెట్ట అహమ్మమాధ్యాస పోతుంది దాన్ని చెప్తూ తరువాత శ్లోకాన్ని అనుకున్నారు అంటే ఒక మెథడ్ అనే కాదు మీరు దాని ఆ టైం అనేది ఎలిమెంట్ ఎంట్రచ్యూస్ చేయకుండానే మీరు ఈ విధంగా ధ్యానం చేసినట్లయితే ధ్యానంలో టైం ఉండదు ధ్యానం నుంచి బయటకు వచ్చాక టైం ఉండదు టైం ఎంట్రెస్ చేయకూడదు సైకలాజికల్ టైం సైకలాజికల్ టైం అంటే ఏంటి ఏదో ఉపాయం ఉంటుంది ఆ ఉపాయం వల్లమ్మ అప్పుడు మోక్షం వస్తుంది ఆ ఉపాయం మనకు తెలియదు ఆ ఉపాయం గురువు గారికి తెలుసు ఆయన ఎప్పుడో ఇస్తారు ఈ లోపల మనం గురువు గారి దగ్గర గుడు బసవనానికి అవుతాయి ఉంటుండం దేహాభిమానంతో మార్కెట్ డ్యాన్ లాగా అర్థమై అలాగా కాదు నా ఎప్పటికప్పుడు ఆ క్లారిటీ తోటి అర్థం చేసుకుని మన స్వరూపాన్ని తీసుకుంటూ ఉండటం అంటే అపెర్సనల్ అని ఉంటుంది దర్శనం దర్శన దాని మీడియట్ అని కూడా అంటారు దాని మీడియట్ దాన్ని పరిశీలించుకుని దానికి పైకి పోవరు గోబీరా దానికి పైకి పోయేటువంటి లోపల చేతనలో దాన్ని విడిచిపెట్టేటువంటి ప్రయత్నం నా దేవా త్మక వసు సరస్వతినికి అవతారీ రాస్తూ ఆయన అంటాడు వర్ణం వ్యవహారము అంటే ఈ కులం ఆ కులం ఆశ్రమ వ్యవహారము దయ్య సన్యాస గృహస్థ ఇత్యాది ఇదంతా కూడా నిత్యాజ్ఞాన మాత్ర మూలం ఇది అంతకీ మూలము అజ్ఞానమే గ్రమే అనంటే లోకల్లో అసలు ఇలాంటి గ్రంథాలను చదవడం మానేసాను వీటిని చదవరు పాఠమిత్రు నేను నేను చూపి కంప్లైంట్ చేసుకున్నట్టు అనిపిస్తోందండి అలా అనిపిస్తే చెప్పండి మా నేను కంప్లైంట్ ఎక్కడ తెచ్చుకోడతానంటే మేము వేదాంతులమనే వాళ్ళు వీటిని పట్టించుకోకపోవడం పైగా వీటికి విరుద్ధమైన విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం హాన్ మార్కెట్ గ్యాంగ్ సో వెరీ ఆయన ఏమంటాడంటే వర్ణాశ్రమాది వ్యవహార ్ఞాన మాత్ర మూలత్వేనా మిథ్యాత్వం ప్రథయించు తద్వ్యతిరేకే సుషుప్తం తద్వ్యతిరేకమాహా అని అంటున్నారు అంటే వర్ణ ఆశ్రమ వ్యవహారములు అధ్యాస మూలకములు అహమ్మమా ఉన్నప్పుడే ఉంటాయి అహమ్మమా అనే అధ్యాసం ఉంటేనే అనే విషయాన్ని మనం గ్రహించాం గనక ఆ మిథ్యాత్వమును ఈ అహంభమా అది మిథ్యా ఈ నేను కులము మర్గము ఇటువంటి అభిమానము అహమ్మ ఇదంతా మిత్యా అనే విషయాన్ని బాగా దృఢము చేయదు ఒకట శంకరు గాఢ నిద్రను దృష్టాంతంగా చెప్తున్నారు నేను ఒక కృష్ణుడితో మీరు సమాధానం చెప్పండి గాఢ నిద్రలో మీరున్నారా లేదా ఉన్నామని చెప్పాలండి నేను చెప్తున్నాను వాళ్ళు ఎప్పుడొచ్చారు గాఢ నిద్ర అయిపోయింది నిద్రపోలేదా ఏమి మీ పక్కింటి వాళ్ళు నిద్రపోయారా మీరు నిద్రపోయారా ఏదైనా నిద్రపోయారా నిద్ర లేచింది ఎవరు ఇదే కదా కాబట్టి అభిప్రాయం వారి అభిప్రాయం ఏమిటంటే అహమ్మమా లేవని వారి అభిప్రాయం ఆయన చెప్పింది కరెక్టే గాఢ నిద్రలో అహమ్మమా లేవు అని చెప్పారు అది కరెక్టే కానీ మీరైతే ఉన్నారు మీరు ఒకటి చెప్పండి గాఢమిత్రలో తల్లిదండ్రులు ఉన్నారా తత్వం తెలుసుకునే ప్రయత్నం చేసుకున్నాం మనం అంతేకాని తల్లిదండ్రుల్ని తప్పు దూపు చూడమని కాదు ప్రయత్నం తల్లిదండ్రులతో వారికి చేసి సేవలు చేయాలి దాన్ని తత్వం తెలుసుకునే సందర్భం మీకు మీరు దేవతలు ఎవరు దేవతలను ఉపాసన చేసుకోం కాదు దేవాహువచనం దేవతలు అనేకం కదా ఇప్పుడు మన వాళ్ళు ఉపాసన చేసి దేవతలు దాని వల్ల ఏమవుతుందో చూసినా మీరు ఇరవై దేవతలను ఉపాసన చేస్తున్నారు అనుకోండి పూజ ఏదో చేస్తున్నారు భయమిస్తే ఒక పువ్వు ఒక దేవత మీద పెట్టకపోతే మీ మనస్సులో శంక పడింది అయ్యి దేవత మీద పువ్వు పెట్టలేదు ఆ దేవత పట్టలేదు ఈ పదిహేను దేవతల మీద పెట్టిన పువ్వు పక్కడికి పోయింది పదహారో దేవతల మీద పువ్వు పెట్టలేదు కాబట్టి అయ్యి బాబాయ్ అవునా హారతి ఇచ్చేప్పుడు ఆ దేవతకి హారతి అయ్యిందో లేదో అని భయపరుస్తున్నాడు కదా ఇది కవి కూడా సీర్ణి పట్టాడు ఈ హారతులు అలాగా ఎక్కువగా పెట్టుకుని హారతులు ఇస్తూ గోడకి పది ఫొటోలు పెట్టడం ఆ ఫోటోలన్నీ హారతి నలుపుతో మసి బారు తర్వాత ఈ హారతున్నవి కళగద్దుకుంటూ ఉంటాడు మొక్క వస్తా కూడా మసి బారిపోయి ఉంటుంది ఆ చేతులన్నీ మసి బారిపోయి ఉంటాయి అలాగే నల్లగా అయిపోయి ఉంటాడు పొక్క వస్తుంది పచ్చగా ఉండి కదా హారతులు అడ్డుకుని ఎలా అది ఏదో ఉంది ఏదో ఒక చవి అలాగా రాశారు కాబట్టి నిద్రలో ఈ దేవతలు అందరూ ఉన్నానండి లేదు కదా దేవ వేదములున్నాయా ఏ చెబుతాయ నువ్వు రూపు వేదా ఇలాగా ఇవేమన్నా నిద్రలో ఉన్నాయా లోకములు స్వర్గలోకం భూలోకం పాతాల లోకం ఇంకా లోకములు చెప్పమంటే ఇది మీ పేరు చెప్తా అతల వితన సూపం అందులో ఇంకా మహాజనహ తప అన్ని ప్రేసిస్తారు లోకాలున్నాయా లేవు తర్వాత యజ్ఞాలున్నాయా లేవు తీర్థయాత్రలు ఏమైనా ఉన్నాయా లేవు లేవు అసలు వీటి మాట లేదేమో చెప్పట్లేదు అంటే అర్థం ఏమిటి మీ స్వరూపంలో ఇవ్వేవి లేవు అని తేలిపోలేదా ముఖం మీద మూడు నామాలు పెట్టుకున్నారు లేకపోతే మూడు అడ్డగేతలు పెట్టుకున్నారు సబ్బు పెట్టేసి కనుక్కున్నారు సబ్బుతో ముఖం అంతా కడుచుని వచ్చారు ఈ నామాలు జరిగిపోయాయి అది అడ్డగేటలు జరిగిపోయాయి ఇప్పుడు మీ స్వరూపంలో నామాలు అడ్డగేటలు ఉన్నాయా లేదా చెప్పడం లేదు చెప్పాలి ఒకవేళ స్వరూపంలో ఉన్నాయనుకోండి అప్పుడు మీరు ముఖం కనుక్కున్నా కుటుంబనుకోండి ముఖం కనుక్కున్నా అది పోదు మీరు పెట్టుకున్న మసలు బొగ్గ మీద చుక్క పెట్టుకున్నారనుకోండి ముఖం కొడుకుంటే ముఖాన్ని బొట్టు పెట్టుకుంటే ముఖం కొడుకుంటే పోతుంది అలాగా మీరు కిములు అవి రాసుకుంటే అవన్నీ కూడా పోతాయి పెట్టుకుంటాయని కూడా పోతాయి పోయి నీళ్ళు నీళ్ళు మిగులుతారండి పెట్టుకొట్టు ఎవరిని పోతాయి నీళ్ళు మిగులుతారు సుశుద్ధి దృష్టి ఏవైతే పోతాయో అది వె స్వరూపము కాదు అది లెక్క దీని మీద నేను రెండు మాటలు చెప్తాను మీరు ఆలోచించండి మహాత్ములు సుశూ ధ్యానం చేయమని వాళ్ళు ఇందరినీ చెప్తూనే ఉంటాం ఇప్పుడు ఇరవై ఆరు నుంచి పాఠం చెప్తూ చెప్పినవి అనేక వస్తాయి కొత్తవి వస్తూ ఉంటాయి ఇప్పుడు కాల్ మార్కెట్ బ్యాంగ్ కొత్తది వచ్చిందా లేదా కొత్తవే వస్తాయి పాతలే కూడా వస్తాయి ఇప్పుడు సుశుద్ధి ధ్యానం చేయాలి అంటే ఏమిటి ఇలా మళ్ళీ ప్రతిదానికి రిటారుగా కూర్చోవడం కళ్ళు అలవకగా మూసుకోవడం భుజములను జోతుల్లోనూ శిఖీలో మూకుంటాయి లూజ్ గా పెట్టుకోవడం డ్రెస్ కూడా లూజ్ గా ఉండాలి షాంట్ బెల్ట్ లో అన్ని బిజెన్స్ ఉండకూడదు టైలు అలాంటి అలా లూజ్గా ఉండడం బాడీ అంతా రిలాక్స్డ్గా పెట్టుకోవడం ఈ పూర్వరంగం అన్నిటికీ సమానం ఆ తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది అంటే నిద్రలో ఉన్నట్లు ఉండాలి ధ్యానం చేద్దాం ఇందాక నేను చెప్పినట్టు అన్న కుట్టు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉండాలి కళ్ళు మూసుకొని అంటు నిద్రపోయినప్పుడు మూసినట్టుగా ముయాలి అలవోకగా ముయాలి నిద్రపోయినప్పుడు ఎలా మూస్తాను నిద్రపోయే ముందు అలాగే అలాగే భుజములు చేతులు ఈరోజుగా పెట్టుకుంటారు గడ వెనక్కి వాళ్ళకపోవడం వెనక్కి వాళ్ళు గడ బరువు అనిపిస్తుంది తల బరువు అనిపిస్తుంది అలా చైతన్లో కానీ కొద్దిగా ముందుగానే పెట్టుకుంటే బరువు లేకుండా స్నేహము కల విశ్రాంతిగా ఉన్నది ఎన్ని సమస్యలు మీరు హ్యాపీగా ఉన్నది మనసు కూడా శాంతముగా ఉన్నది నిన్న రాత్రి నేను కాధముగా విస్తరించినాను కావించినాను అది ఇప్పుడు గుర్తుకొస్తూ ఉంటే ఏదో అర్థం లేదు నిన్న రాత్రి గాఢ నిద్ర అని ఇప్పుడు గుర్తుకు వచ్చింది స్మృతి ఏదైనా గుర్తుకు రావాలంటే అంతకుముందు అది అనుభవానికి వచ్చి ఉండాలి అనుభవానికి రావి గుర్తుకు రాదు అనుభవానికి వచ్చింది మాత్రమే గుర్తుకు వస్తుంది నేను రాత్రి గాఢ నిద్రను అనుభవించినాను కనుకను ఇప్పుడు ఆ సంగతి నాకు గుర్తుకు వచ్చింద్రలో నేను ఏంటి గాఢ నిద్ర నీళ్ళు ఎలా ఉంటుందో అలా ఇప్పుడు ఏదన్నా ఆలోచనలు అవి వచ్చి మనస్సు చెందిలింది అంటే కాడ నిద్రపోయింది కదా అప్పుడు మళ్ళీ ఏం చేయాలి కాఢ ను అనుకరిస్తూ అని అనుకరిస్తూ ఉన్నాను మన బాధ మిత్రులు గుర్తు చేసుకొని నిన్న రాత్రి కాదన్నా సరే గుర్తు చేసుకొని అప్పుడు ఎలా ఉంటున్నా ఇప్పుడు అదే విధంగా ఉన్నాడు కష్టంగా ఉంది కాదని సరే ఎందు ఏది కాని విధంగా ఇంటికి కాలనీత్ర ఎలా ఉంటుంది ఏది కానిచ్చే విధంగా ఫలానా అనేది ఏదీ లేని విధంగా ఉంటుంది ఇప్పుడు అలాగే సుఖం లేదు దుఃఖం లేదు కాలనీత్ర ఇప్పుడు అలాగే సుఖము లేదు దుఃఖము నా వారు లేదు పరాయి వారు లేదు ప్రాధాన్యత ఇప్పుడు అలాగే నా వారు పరాయి వారు అనేసి చెప్తున్నా నేను నాది అనేది లేవు ఇప్పుడు కూడా చిత్రు పం నా ఉ విశ్రాంతిగా కూర్చుంది అను ధ్యానంలో సర్వమును విడిచిపెట్టుకుంటా అది తేలికయా కష్టం తేలిక కానీ మెథడ్ ఏముంది మెథడ్ లేదు టైం క్లారిటీ ఆఫ్ అండర్స్టాంగ్ అంటే ఆ వినముగా అహం మమ అధ్యాసం మన విడిచిపెట్టింది జీవితంలో కొత్త కావాలి ఈ శ్లోకాన్ని మళ్ళీ బుధవారం మనం ఫినిష్ చేద్దాం పూర్ణ పూర్ణం పూర్ణ పూర్ణము గేర్ణశ్చావశిష్యే క్ాకా కాా క్ాా క్ాకాడు క్నారది కెరాకాడ్ాందాి.